అసలు మన సాహిత్య విమర్శలో ఏమిటి ప్రధానమైనటువంటి గుణంగా ఉంది లేదా ఏమిటి ప్రధానమైనటువంటి లోపంగా ఉంది భావిస్తున్నారు సార్ ఇది ఏ విధంగా మారాలంటే మీరు ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ చూస్తున్నటువంటి మన తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా అనేక వాదాలు మనకు వచ్చినాయి ఈ వాదాల తీవ్రత కూడా ఆంధ్రదేశంలో బాగా ఎక్కువ అని నాకు అనిపిస్తుంది మిగిలిన వాటితో కర పోల్చినప్పుడు ఎప్పటికప్పుడే కొత్త వాదం రాగానే దాని మీద నుంచి ఒక సిద్ధాంతాన్ని నిర్మించుకుని తద్వారానే సాహిత్యాన్ని చూడడము అనే అలవాటు మన తెలుగు విమర్శకులు చాలా మందికి ఉంది చాలా మందికి ఉంది వీళ్ళని నేను అంటే నేను దోషం చూపించడానికి కాదు ఒక అసమగ్ర విమర్శకులు అనుకుంటాను నేను అంటే పరిపూర్ణత లేదు అది ఆ పాయింట్ వరకు బాగా చెప్తాడు ఒక భాష సత్యమైపోతుంది అది కంప్లీట్ గా చెప్పచ్చు అది వేరే విషయం కానీ ఎక్కువ సాహిత్యాన్ని ఎక్కువ వాదాలని ఎక్కువ మంది కవుల్ని పరిశీలించడానికి అది మాత్రమే సరిపోదు అంటాను అది అది మాత్రమే సరిపోదు మీరు అన్ని సిద్ధాంతాలని అవగతం చేసుకున్నప్పుడు ఈ విశ్లేషణ కూడా మీరు ప్రధానంగా పెట్టుకున్నప్పుడు మీకు ఒక బేస్ ఏర్పడుతుంది ఆ బేస్ ఏర్పడాలి అసలు విమర్శకుడికి అంటే సమగ్ర విమర్శకుడికి ఆ బేస్ ద్వారా ఆయన అందరినీ చూడగలగాలి దేని మీద అసహనం అవతనకు ఉండకూడదు ఇప్పుడు దళిత సాహిత్యం వచ్చింది ఎందుకు అసహనం ఉండకూడదు అంటే సమాజానికి అత్యవసరమైనటువంటి ఒక వస్తువు వచ్చినప్పుడు దాన్ని మనం తిరస్కరించడం అన్యాయం అవుతుంది మీరు ప్రగతిశీలతకి దోహదం చేయలేనప్పుడు కావలసినవి తీసుకోండి లేనివి మీరు ఇవి ఎక్స్ట్రీమిటీస్ లో ఉన్నాయి లేదా ఇవి దీనికి వదలవు సాహిత్యానికి అని చెప్పచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనకి సాహిత్య విమర్శ ఎక్కువగా సాత్కాలికత మీద కేంద్రీకరించడం అనేటటువంటిది నేను గమనించినటువంటి దోషం అంటే పాక్షికంగా ఒక విధంగా భాగాలు భాగాలుగా ఉంది తప్ప అలాగే ఒక సమస్యకి ఒక సమగ్రతకి ఆస్కారం రాలేదండి ఇప్పుడు మీరు సామాజిక ఏదో వాదానికి సంబంధించిన వారనుకోండి సార్ ఇప్పుడు హైకోల్ వచ్చినాయండి చాలా మంది ఏమంటారంటే దేని ఉదాహరణ మీద ఈ హైకూల్ అంతా ఒక కుట్రండి ఇది ఇది దీనికి ఏం అర్థం లేదు ఇది అని తోసిస్తారు పూర్తిగా పూర్తిగా తోచేయడము పూర్తిగా తీసుకోవడము ఈ రెండు కూడా మనకి విమర్శకు దోహదం చేయవు నా అభిప్రాయం అయితే మీరు వీళ్ళ బలం ఎక్కడుంది అంటే బలం కూడా ఉంది బలం ఎక్కడుంది అంటే ఆ వస్తువుని వాళ్ళు సర్వాత్మన వాళ్ళు నమ్మి దాన్ని ప్రచారం చేయడంలో వాళ్ళ దోహదం గొప్పది అది మనం కాదన్నాను వీళ్ళ అయితే సాహిత్య విమర్శ రంగం ఒకటి ఉన్నది కేటాయింపుగా మీరు తీసుకున్నప్పుడు అప్పుడు ఈ ప్రశ్న వస్తుంది మనకి అంటే ఒక సమ్యక్ దృష్టి అనేటువంటిది లోపించడం వల్ల ఒక పాక్షికత మీదే విమర్శతో నడుస్తూ నడుస్తాం అది మరి మీరు అన్నట్టుగా పూర్తి సమగ్రతకు దోహదం చేయకపోవచ్చు సందేహం లేదు అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మరి భవిష్యత్తులో అసలు ఈ విమర్శ స్వరూపం ఏ విధంగా మారాలని మీరు అనుకుంటున్నారు అది ఒకటి ఏంటంటే మీరు అన్నింటినీ కూడా అనుభూతికి తెచ్చుకోగల లక్షణం తప్పనిసరిగా విమర్శకటితో ఉండాలి హైకో వచ్చింది లేదా మినీకైజ్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది లేదా విశ్వాస సత్యనారాయణ లేదా మిలిటన్ చదివారు లేదా ఇంకోటి చదివారు అన్నింటినీ ముందు మీరు అనుభూతికి తెచ్చుకోండి అనుభూతికి తెచ్చుకుని మీరు విమర్శ సూత్రాలు కొన్ని ఏర్పరచుకున్నప్పుడు ప్రగతిశీలతను ప్రధానంగా పెట్టుకోండి ఎందుకంటే ఈ సమాజానికి ప్రగతిశీలత చాలా అవసరమైనటువంటిది అది లేనిదే ఏమిండదు ఇంకో రకమైన ఇప్పుడు రష్యన్ సమాజంలో మాదిరి ఒకప్పుడు చెప్పిన సూత్రాలు చెప్పట్లేదు అందువల్ల ఆ విధంగా మీరు పెట్టుకున్నప్పుడు ఈ వచ్చిన దేన్ని తిరస్కరించకుండా అనుభూతికి తెచ్చుకుని తర్వాత మీ సిద్ధాంతల్ని ఆ తర్వాత అప్లై చేసుకుని ఏవి సామాజికంగా పనికి వస్తాయో ఉన్నటువంటి వస్తు విశ్లేషణతో పాటుగా ఈ అనుభూతి విశ్లేషణ అంటే మీ యొక్క అభివ్యక్తి రీతిలో అయితే విశ్లేషణ దీన్ని కూడా చేయగలవాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు సమగ్ర విమర్శకులు నేను అనుకుంటాను మరి మన సాహిత్య విమర్శ ప్రస్థానం ఆ విధంగా జరుగుతోందని మీరు ఏమన్నా భావిస్తున్నారా కొంతమంది చేస్తున్నారండి అయితే ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వలయాల్లో ఉండడం కూడా చాలా ప్రధానంగా జరుగుతోంది ఉదాహరణకి ఒక సమగ్రతకి దగ్గరగా వచ్చిన వాళ్ళుగా కొద్దిమంది పేర్లు నేను అంటే వీళ్ళు తక్కువని వాళ్ళు ఎక్కువ చెప్పట్లా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం ఇప్పుడు మనకి నేను ఆ విధంగా చేస్తాను నేను చేకూరు రామారావు దగ్గర లక్షణం ఉంది జీవి సుబ్రహ్మణ్యం దగ్గర ఉంది ముదిగొండ వీరభద్ర దగ్గర ఉంది అంటే ఒక నిరంతర పిపాసతో సాహిత్యాన్ని సాహిత్యంగా అనుభవించి వాళ్ల వాళ్ల సామాజిక సిద్ధాంతాలతో బ్యాలెన్స్డ్ గా అంచనా వేయడం అనేటటువంటిది అంతవరకు అంటే అందులో కొన్ని మనకు నచ్చని నచ్చే విషయం వేరే ఇప్పుడు వాళ్ళు మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామో దానికి జీవిత బ్రహ్మణ్యం ఇవ్వకపోవచ్చు ఆయన ఇచ్చేదానికి మనం ఇవ్వకపోవచ్చు అది వేరే విషయం కాబట్టి అది ఇప్పుడు మిగిలిన వాళ్ళు తక్కువ చేట్లేమండి ఏ వస్తువు చెప్పేవాడైనా వాడు గట్టిగా చెప్పినప్పుడు దాని మీద పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు లక్ష్మీదేశాయి గారు రాశారు సార్ అనేక విషయాలు రాశారు అందులో మనకి ఎంతో జీవనం ఆ కోణం వరకు సమగ్రమే సమగ్రమే మరి ఆయే మరి శిల్పాల గురించి అంతకుముందు నిర్మాణ వ్యూహాలు బాగుంది రామ్మోహన్ రావు గారు మీ గురించిన ఒక సమగ్ర వ్యక్తిత్వాన్ని సాహిత్యంచే అవకాశం ఈ కొద్ది సమయంలో చాలా తక్కువగాని అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ఒక విమర్శ ఇవాళ మాట్లాడుకున్నాం సార్ చండి నమస్కారం సార్ నమస్తే ఇంతవరకు మీరు సాహిత్య విమర్శ గురించి డాక్టర్ అద్దేపల్లి రామ్మోహన్ రావు గారితో పరిచయం విన్నారు పరిచయం చేసిన సుధామగారు సజీవ స్వరాలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది